ఇది దృక్స్వరూపమే కానీ తెలియ దర్శించబడేది కాదు అంచేతనే ఉండాలి మాకు ఆత్మ అనుభవానికి వచ్చిందని ఎవరైనా చెప్పారనుకోండి మీకు టీవీలో వస్తున్నాయి ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులు అని మీకు టీవీలో బొమ్మాది చూపిస్తారు ఈ విధంగా ఈ విధమైన గురువులందరూ కూడా అంటే దేహధర్మాలు ఎక్కడికి పోతాయి నేను ఎవరో ఒకళ్ళని ఉద్దేశించం గుండ్రటి పొట్ట కలిగి ఉంటారు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒక సంగతి అర్థమైపోయింది అదేంటంటే అన్నం వద్ద భోజనం వద్దించిన టైంలో గురువు గారికి భోజనం మీద నియంత్రణ ఓపెసరంత తక్కువ ఉంటుంది అదే ఒకటి అర్థమైంది రెండవది గురువు గారు ఎక్సర్సైజ్లు అవి చేయటం సరిగ్గా చేయటం అప్పుడు మనం ఓ ప్రశ్న అడగాలి లేవంటే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు గారు మీకు షుగర్ వ్యాధి ఉన్నదా సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి షుగర్ వ్యాధి ఉన్నంత మాత్రాన ఆత్మసాక్షాత్కారం ఉండకూడదని నా అభిప్రాయం కాదు బట్ దేహధర్మాలు ఎక్కడికి పోతాయి అవి ఎక్కడికి పోవు కాబట్టి మేము ఆత్మసాక్షాత్కారాన్ని పొందినాము అని ప్రచారం చేసి వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళకి కలిగిన సాక్షాత్కారము ఏదో ఒక సాక్షాత్కారం ఉంటుంది కానీ అది ఆత్మ కాదు అని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఆ ఆత్మ ఇంద్రియములకు అనుభవానికి రాదు ఇంద్రియముల చేత తెలియబడదు ఇంద్రియముల చేత తెలియబడుటలేదు కాబట్టి ఆత్మే లేదు అని మాత్రం మీరు అన్నానికి వీళ్ళు ఎందుకంటే ఆత్మ లేకపోతే సూర్యుడు చంద్రుడు అగ్ని శబ్దము అనే వెలుగులు ఆగిపోయినప్పుడు ఇంకా అసలు వెలుగు ఏది లేదే లేదు కనుక వ్యవహారమే లేకుండా పోవాలి కానీ అలా వ్యవహారం ఉంటుంది ఈ నాలుగు లేకున్నా మీరు పనులు చేసుకోగలుగుతున్నారు ఆత్మ అనే జ్యోతి ఉన్నది కాబట్టి జ్యోతి ఉంటే పనులు అవుతాయో ఆ పనులన్నీ అవుతున్నాయి జ్యోతి ఉంటే పనులు అవుతాయి మనస్సు తెలుసుకుంటారు కన్ను చేత చూడబడేది మనస్సు చేత తెలు తెలుసుకుంటారు తెలుస్తూ ఉంటుంది అదే కదా మరి వెలుగు ఉన్నదానికి ప్రయోజనం ఏమిటంటే తెలియట కాబట్టి తెలియట అనే పని అవుతూ ఉంది దాన్ని జ్యోతిష్కార్యము అంటారు జ్యోతిష్కార్యము అంటే వెలుగు వల్ల సిద్ధించే పని అయిపోతుంది కానీ ఆ వెలుగుని పట్టుకున్నామంటే మాత్రం అది దొరకటలేదు మనస్సు తెలుసుకుంటోంది అంటే దానికి ఆ వెలుగు లభించింది అయితే మరి ఆ మనస్సు ఆ విలుగుని తెలిసేసుకుంటా లేదు అది కాబట్టి ఇంద్రియముల చేత ఆ మన జ్యోతి ఆత్మజ్యోతి తెలియబడదు కానీ జ్యోతి వల్ల అయ్యే పని మాత్రం మనకు అనుభవంలోకి వస్తోంది దృశ్యంతు జ్యోతిషో ఆ కార్యంతు జ్యోతిషో దృశ్యతే యస్మాత్ తస్మాత్ ఆ యస్మాత్ తస్మాత్తుల్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి యస్మాత్ జ్యోతిష కార్యంతు దృష్ట్యతే అంటే ఎందువలన అయితే వెలుగు ఉంటే సిద్ధించే పని సిద్ధిస్తూనే ఉంది కాబట్టి తస్మాత్ అందువల్ల అంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అవన్న ఆత్మ కంటికి కనబడుతుందా మనస్సుకి తెలుస్తుందా తెలియ మన కంటికి కనబడదు మనస్సుకే తెలియబడదు అయితే ఆత్మ లేదేమో ఉంది ఎందువల్ల ఆత్మే లేకపోతే మనస్సు తెలుసుకునేది కాదు కన్ను చూసేది కాదు కానీ మనస్సు తెలుసుకుంటూనే ఉంది కన్ను చూస్తూనే ఉన్నది కాబట్టి ఆత్మ ఉంది మరి ఆత్మ ఉంటే అయితే ఆ కన్నుకు ఆత్మ కనపడుతున్న కనపడదు కన్ను కనపడదంటున్నావు కాబట్టి ఆత్మ లేదేమో ఉంది ఎందువల్ల మనం లేకపోతే కన్ను చూసేది కాదు కాను చూస్తుంది అర్థమేంటండి అది అందరు భాష్యం అంటే ఉంటుంది తస్మాత్ అందువలన అందువలన ఇప్పుడు ఏం తెలియదంటే ఆత్మ ఉంది దాని మూలంగానే ఇవన్నీ వెలుగుతున్నాయి ఆత్మనా ఏవ అయం జ్యోతిషే అయం అంటే ఈ మనిషి అయం అంటే ఈ మనిషి మనకి నేను ముందు చెప్పాను కదా ఈ మనిషి ప్రశ్నది కింజ్యోతిర్ అయం పురుష ఈ మనిషి వీడు ఆత్మనే వెలుగు చేతనే ఆత్మనా జ్యోతిష ఆత్మానే వెలుగు చేతనే ఉంటున్నాడు ఇటువంటి తిరుగుతున్నాడు పనులు చేస్తున్నాడు వాళ్ళు వెనక్కి తిరిగి వస్తున్నాడు తస్మాత్ మూనం అంతస్థం జ్యోతి ఇది అవగమ్యతే కాబట్టి మీరు ఇది తెలుసుకోండి మీరు తెలుసుకోవాలి ఏంటంటే మీ లోపల ఒక వెలుగు ఉన్నది నిశ్చయముగా ఉన్నది అంటే నిశ్చయముగా ఉన్నది అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లేదు అనే శంక ఒకళ్ళు లేవనెత్తాడు ఎలా లేవనెత్తాడు ఏమన్నా లోపల వెలుగు ఉంది ఆ ఉంది ఆ వెలుగు మరి కంటికి కనపడుతుందా కనపడదు మనస్సుకు తెలుస్తుందా తెలవదు అదే లేదేమో కాదు ఉంది ఖచ్చితంగా ఉంది ఉందని ఎలా చెప్తారు ఈ మనస్సు తెలుసుకుంటోంది ఆ వెలుగు వల్లనే ఈ కన్ను చూస్తోంది ఆ వెలుగు వల్లనే వెలుగు ఉన్నది ంచ ఆదిత్యాది జ్యోతి తతే అభౌతి కంచా ఒక ఆయన అన్నాడు నేను నిన్న ఆ గుహలో కూర్చుని గోహలో గుహలో కూర్చునే ధ్యానం చేస్తాను మంచిది మామూలుగా రూమ్లో కూర్చునే ధ్యానం చేయొచ్చు మీరు ఓ గుహలో కూర్చునే ధ్యానం చేస్తారంటే అలా కూడా చేయొచ్చు ఇప్పుడు పూజ రూమ్ తట్టుకుంటారు అది గుహేగా మీరేం విశాలంగా కట్టరు విశాలంగా బాత్రూములు బెడ్రూమ్లు కట్టుకుంటారు పూజ రూమ్ ఎలా కడతారు సన్నగా కడతారు కాబట్టి అదే గుహ వెళ్ళి దీనికోసం ఈ గుహ కోసం ఎక్కడికో పోల్సిన అవసరం లేదు కాదు ఎక్కడికో వెళ్ళారనుకోండి హృషికేశ్ వెళ్ళారనుకోండి అక్కడ గుహలు అంటూ ఏమి ఉండవు ఆ పైకి ఇంకా ఎక్కడికో పోవాలి అక్కడికి వెళితే ఆ గుహకి ఒక తలుపును దానికి కుక్క వేసి తాళం వేస్తూ ఉంటుంది గుహ ఇప్పుడు ఏం చేస్తారు అంటే దాంట్లో ఎవరో ఉన్నారు ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేవో కాఫీ టీ తెచ్చుకుందుకు వెళ్ళారు అని తెలిసింది మీకు ఆయన ఈ లోపల వచ్చారు అయ్యా మహాత్మా రండి అని పిలిచారు నేను వెళ్ళాను అలాగా లోపల చక్కగా టైల్స్ అవి వేస్తుంది టైల్స్ అవి ఫిక్స్ చేస్తుంది లోపల గుహ లోపల ఓకే అయితే మరో సికింద్రాబాద్ లో గుహ మనకి సరిపడుతుంది అని నేను అనుకున్నా దీనికోసం అంత దూరం వెళ్ళక్కర్లేదు నిజంగా తీర్థయాత్రలనే మాట మనస్సు నుంచి అవతలిపోయింది ఆత్మతీర్థం పరం తీర్థం అదో అతన్ని తెలుస్తుంది నాకు గుర్తే ఆత్మతీర్థం పరం తీర్థమును సూత్ర సంహితులు చెప్పారు ఈ తీర్థం ఆత్మానే తీర్థమే అన్ని తీర్థముల గొప్పది అస్తూ ఈ ఈ వెలుగులో వీడి గుహలో కూర్చున్నాడు ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పోయాడు నేను వీడు గుహలో కూర్చుని ధ్యానం చేశాడు గురువు గారి దగ్గరికి వచ్చి చెప్పాడు నాకు నిన్న రాత్రి ఆత్మ సాక్షాత్కరించింది అని చెప్పాడు గురు అవునండి ఆత్మ ఎలా సాక్షాత్కరించిందంటే అలాగా ఫ్లాష్ లాగా మెరిసిపోతో టక్ టక్ టక్ టక్ మెరిసిపోతో ఆమె సాక్షాత్కరించింది అని చెప్పాడు అంటే అప్పుడు గురువు గారు చెప్పారు అలా మెరిసిపోతూ సాక్షాత్కరించేది ఆత్మ అవ్వదు ఎందుకంటే ఆత్మని చూసారా అది సూర్యుడు చంద్రుడు మొదలైన వెలుగుల వంటి వెలుగు కాదది ఆదిత్యాది జ్యోతిర్ విలక్షణం ఆ వెలుగుకి ఉన్న తేడా ఏమిటంటే ఆదిత్యాది జ్యోతులు కన్నుకి చెవికి ఇంద్రియములకు గోచరిస్తూ ఉంటాయి అది గోచరించి ఎందువల్ల అంటారు ఇప్పుడు ఆదిత్యుడు వెలుగేనా వెలుగే ఆత్మ కూడా వెలుగేనా వెలుగే మరి ఎందుకు ఆదిత్యుడనే వెలుగు కంటికి కనపడి ఆత్మ అనే వెలుగు ఎందుకు కంటికి కనపడదు ఎందుకో తెలుసిన ఆదిత్యుడు భౌతికమైన వెలుగు ఇదండి ఈ వెలుగండి బయట ఉండే వెలుగు ఆత్మ అభౌతికమైన వెలుగు ఇది ఫిజికల్ లైట్ కాదు అది అవేర్నెస్ అనే లైట్ అది చైతన్యము ఎరుక అనే అనే వెలుగు అది మామూలుగా ఈ ట్యూబులైట్ వెలుగు లేకపోతే చంద్రుడు వెలుగు నక్షత్రాల వెలుగు అవన్నీ భౌతికమైన వెలుగులు అది మాత్రం భౌతికమైన వెలుగు కాదు భౌతికమైన వెలుగులు కూడా ఆ వెలుగు నే ఉంటాయి అది అనే వెలుగు ఇక్కడ మీరు ఆ శక్తి మీరు తెలుసుకోవాల్సి భౌతికమైన వెలుగు దృష్టాంతంగా చెప్తారు ఆ దృష్టాంతమే అది ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా మరి ఎగ్జాంపుల్స్ అన్నీ దృష్టాంతములన్నీ కూడా భౌతికమైన దృష్టాంతాలే ఉంటాయి కానీ ఆత్మనే వెలుగుని చూసారా అది ఆదిత్యాది వెలుగులతో ఆదిత్యుడు మొదలైన వెలుగులతో పోల్చి చెప్పినప్పటికీ అలాంటి వెలుగు అని మాత్రం అనుకోద్దు ఎలకండి అంత తేడా అంటే ఇవన్నీ భౌతికమైన వెలుగులు అది అభౌతికమైన వెలుగు అర్థమైందండి అభౌతికమైన వెలుగు బయట ఉండదు అది ఆత్మస్వరూపంగానే ఉంటుంది కాబట్టి బయట ఉండే వెలుగులో ఇవన్నీ ఎలా ప్రకాశిస్తున్నాయో అలాగా ఆ లోపలు ఉండే వెలుగులో ఆ మనస్సు ఇంద్రియములు దేహము మాత్రమే కాక ఈ వెలుగులు కూడా అంత మాత్రమే కాక ఆ వెలుగులన్నింటిలో ప్రకాశించే జగత్తు కూడా మొత్తం సర్వము ఆ లోపలుండే అభౌతికమైన వెలుగులో ప్రకాశిస్తున్నాయి అ తెలివి అనే వెలుగు దానికే ప్రజ్ఞానము ఒక పేరు పెట్టారు ఒక మహావాక్యంలో దానికే ప్రజ్ఞానం పేరు పెట్టారు ఇంకో మహావాక్యంలో దానికే అహం అని పేరు ఎందుకంటే నహన్యతే నహంతి ఆ వెలుక్తే అది వెలుగు సహేతుగ్రాహ్యత్వం ఆదిత్యాదివత్ ఆ వెలుగు భౌతికమైన వెలుగు కాదు అని చెప్పటంలో హేతువేమి కారణమేమి ఏదైనా ఒక హేతు ఉండాలిగా ఇంతే హేతువండి భౌతికమైన వెలుగు సూర్యుడు మొదలైన వెలుగు భౌతికము అది ఎలాగుంటుంది కన్ను మొదలైన ఇంద్రియములకు తెలుస్తూ ఉంటుంది కానీ ఆత్మనే వెలుగు కన్ను మొదలైన ఇంద్రియములకే తెలియబడేది కాదు అదే హేతు ఆ కారణం చేతనే అది అభౌతికమైన వెలుగు అని చెప్పాల్సి వచ్చింది ఇది ఆత్మస్వరూపాన్ని చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు దేహము ఇంద్రియములు మనస్సు ఉంటాయి అవి ఎక్కడికి పోవు అవి రియల్ సెల్ఫ్ కాదు అవి యథార్థమైన ఆత్మ కాదు వాటిలో ఉంటూ వాటిని ప్రకాశింపజేస్తూ వాటికంటే విలక్షణంగా ఉండేటువంటి అభౌతికమైన మనస్సు ఇంద్రియములకు గోచరము కానీ ఆ తెలివి అనే వెలుగు ఆ వెలుగుయే అసలు సిసలు ఆత్మ ఆత్మ అంటే అదే నా యొక్క యథార్స్థ స్వరూపమే మీరు అది పట్టుకో అది మీకు దొరకాలి అంటే ఈ షాడో సెల్ఫ్ అని మిదిలిపెట్టాలి దీనికి స్వామి రామతీర్థం దృష్టాంతం చెప్పేవారు వీడు సూర్యుడికి వెన్ను పెట్టి నిలబడ్డాడు సూర్యు సూర్యుడికి అటు అటు ముఖం పెట్టి నిలబడ్డాడు నిలబడితే వాడికి ఏం కనపడుతుంది నీడ కనపడుతుంది సూర్యుడు కనపడ్డాడు ఎందుకంటే సూర్యుడు వెనుకున్నాడు కదా నీడ కనపడుతుంది ఆ నీడ వెంట పరిగెత్తుతున్నాడు నీడ వెనకాలి పరిగెడితే నీడ దొరుకుతుందా దొరకదు సూర్యుడు దొరకాలంటే ఏం చేయాలి పీచేముడు అంటే సరిపడు వెనక్కి తిరిగితే సరిపడుతుంది వెనక్కి తిరిగి పరిగెత్తాలా లేకపోతే వెనక్కి తిరిగితే చాలా వెనక్కి తిరిగితే చాలు సూర్యుడు సూర్యుడు పరిగెత్తకలా ఎందుకంటే సూర్యుడు మీకు ప్రకాశిస్తూ ఉంటాడు అక్కడ దాకా వెళ్ళక్కల వెనక్కి తిరిగితే చాలు అదేవిధంగా దేహము ఇంద్రియములే ఆత్మానుకుని పరుగులు తీశారనుకోండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పరుగులు తీసి వృద్ధాశ్రమంలో చేరారనుకోండి అసంతోషంతో మనిషి మిగిలిపోతుంది అసంతోషంతో మిగిలిపోయాడు అంటే అర్థమేటో తెలిసినా వాడికి ఆత్మ దొరకలేదు అని అర్థం ఎందుకంటే ఆత్మ పూర్ణము ఇంకొకడు జ్యోతిష్ోమం ఆత్తోర్యామము అచిరాత్రము ఇత్యాది క్రతువులన్నీ చేసేసి అసంతోషంతో మిగిలిపోయాడు అంటే అర్థమేంటి ఈ క్రతువులన్నీ చేశాడు కానీ ఆత్మ దొరకలేదు ఆత్మానహి మిలుగయా ఓకే కాబట్టి ఈ ఫాల్స్ షాడో సెల్ఫ్ని ఫాల్స్ అండ్ షాడో సెల్ఫ్ అని తెలుసుకుని తెలుసుకుంటే చాలా ఇంకా మీరు దాన్ని ఏం చేయాల్సిందే ఉండదు మీకు అసలు సెషలైన ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటారు దీని మీద పూర్వపక్షం లోకాయత పూర్వపక్షము లోకాయత అంటే ఏమిటో తెలిసిన కరెక్ట్ మీనింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను ఈ లోకమే సత్యం అండి కనపడే జగత్త సత్యం అది లోకాయుతపూర్వకం జగత్తు సత్యం దేహము అనుభవానికి వస్తుంది కాబట్టి దేహం కూడా సత్యం మనస్సు తెలుస్తోంది సుఖ అనుభవానికి వస్తున్నాయి కాబట్టి మనస్సు కూడా సత్యం ఈ మనస్సు వెనక్కాలు ఉండి వీటన్నింటినీ ప్రకాశింపజేస్తూ వెలుగొతుంది అది ఇంద్రియాలకి మీరు అన్నారే అది అది లేదు ఎందుకు లేదా ఇంద్రియాలకు కనపట్టలేదు కదా ఉంటే ఇంద్రియాలకు కనపడాలి ఉంటే ఇంద్రియాలకు కనపడ కన్ను కనపడాలి లేదంటే అది లేదు అని చెప్పి వాళ్ళు లోకాయుతులు లోకాయుతులు ఎప్పుడూ ఉన్నారు వీళ్ళు సృష్టి ఉన్నంత కాలం ఉంటారు అది కేవలం ఈ మధ్యనే ఉన్నారనో లేకపోతే ఫలానా పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారనో మీరు అలా ఎవరుకోకర్లేదు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు లోకాయుతులు శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు కూడా లోకాయుతులు ఉన్నారు లోకాయుత పక్షాన్ని జాబాలి అనే మహర్షి ప్రతిపాదిస్తాడు అయోధ్యాకాండలో వస్తుంది లోకాయుత పక్షం అక్కడ ఉంది ఉపనిషత్తుల్లో చాండోగ్యోపనిషత్తుల్లో అసత సజ్జాయత అంటే ఈ విధంగా లోకాయుత పక్షం కలసింది అంటే ఆధునిక కాలంలో అమర్త్ జసేన్ అనే ఒక నోబుల్ లారెట్ ఉన్నారు ఎకానమీలో నోబుల్ లారెట్ ఆయన లోకాయుతుడు ఆ మాట ఆయనే చెప్పారు ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకంలో ఆయన రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ శిష్యుడు ఆయన రవీంద్రనాథ్ అంటే శాంతి ఆశ్రమంలో ఆ యూనివర్సిటీలో చదువుకున్నారు రవీంద్రనాథ్ ఠాకూర్ ఇది ఆత్మవాది నేను లోకాయుతుడను అని ఆయన దాంట్లో రాశాడు విషుడ్ అప్రిషియేట్ ఎందుకంటే ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పడంలో తప్పే ఉంది తర్వాత ఇంకో మాట అన్నారు లోకాయుతులు కూడా హిందువులే అది దట్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ విట్ వేదాంతులు హిందువులే ద్వైతులు హిందువులే లోకాయుతులు కూడా హిందువు ఆ మాట అన్నాడే ఈ రోజు అయితే నేను చదివాను ఆర్గ్యుమెంట్ ఎటువంటి అన్న నేపుస్తాం సో ఆయన ఒక లోకాయుతుడు మన ఆంధ్రప్రదేశ్లో లోకాయుతులు నేను ఆలోచిస్తే కంచె ఐలయ్య గారు లోకాయుతుడని నాకు ఆయన చాలా లాజికల్గా అర్గ్యూ చేస్తాడు కంచె ఐలయ్య గారు ఆయనకి ఎదురుగా నిలబడ్డ వాళ్ళని ఆయన నంది తినేస్తాడు వీళ్ళు ఉంటే అరుస్తారు ఆయన లేవనెత్తిన పాయింట్ని పక్కన పెట్టి గట్టిగా అరిచి ఏదో నెగ్గేవనో నెగ్గలేదనో ఏదో ఎవరు డూ సంథింగ్ లేకపోతే ఆయన ఆర్గ్యుమెంట్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళేదో వాళ్ళకి చేతనైన ఇంట్లో ఎదుర్కొంటున్నారు గాడ్ బ్లెస్ ఆయన లోకాయుతుడు ఉంటాడని నేను అనుకుంటున్నాను అయితే అమర్త్యసేన్కి కంజా ఇలయ్య గారికి ఒక తేడా ఉంది ఎప్పుడైనా కంజా ఇలయ్య గారు కనపడితే నేను ఆయనకి చెబామని కూడా అనుకుంటున్నా అమర్త్యసేన్ ఆయనకి కులము బేసిస్ మీద ద్వేషము వ్యతిరేక భావం ఆయనకి లేదు ఆయన ఎకనామిస్ట్ ఈ కులం ఆ కులం నా కులం ఇది వాళ్ళ కులం అది ఇలాంటి గోళ పెట్టుకోలేదు కంజా ఇలయ్య గారు అదంతా ఆ రొంపంతా ఈయన పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్ కనపడుతుంది దీనిలో అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ రీసెర్చ్ అండ్ లోకాయతులు సో లోకాయతులుగా ఉంటే తప్పే ఉండే ఎవరి ఇచ్చే వారి మన భారత సంస్కృతి అటువంటిది వీళ్ళు ఫ్రీడమ్ ప్రతి శూన్యవాది కూడా లోకాయతులే అవుతారు అయితే శూన్యవాదులు వాళ్ళు ఏమంటారంటే ఈ జగత్తు సత్యం అని అన్నారు వాళ్ళు జగత్తు నిత్య అది కూడా శూన్యమే సర్వం శూన్యం లేదా లోకాయుతులకి ఇకంతా సత్యం ఆ లోకాయుతుల పూర్వపక్షం ఇప్పుడు శంకర భాష్యంలో మీకు కైలాసాశనం పుస్తకం తీసుకూస్తే లోకాయుత పూర్వపక్షం అని హెడ్డింగ్ ఏమి ఉండదు అక్కడ అంతా కలిపేసి ఉంటుంది ఆదిత్యాది వల్ సంధి కూడా చేసినట్టు కాబట్టి మన పుస్తకంలో ఇది పూర్వపక్షాన్ని గుర్తుపెట్టడం అది లోకాయుతల పూర్వపక్షాన్ని సూచన ఇవ్వడం అని చేత ఈ పుస్తకాలు ఇవి అనువాదాలు కాం ఇవి అనువాదం అయితే మన అంత ఎక్కడి నుంచి వస్తుంది ఇది వివరణాత్మక అనువాదము దానికి అనువాదం కాదని ఎలా చెప్పాలో ఆలోచించి ఆలోచించి ఆ పేరు పెట్టామన్నా మంచిది లేదా అప్పుడప్పుడు ఆ పుస్తకాన్ని గురించి నేను అలా అనుకుంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆ ఎందుకంటే ఇంక ఈ జీవితంలో అన్నీ పోయాయి ఇంకే మనకి ఏమి మిగిలియంటే పుస్తకాలు మిగిలియి ఇంకా అన్ని మిగతావన్నీ పోయాయి జ్ఞానమే మిగులుతుంది మిగతావన్నీ పోతాయి ఆ జ్ఞానమే మన మనతో మిగులు మిగులు ఉంటుంది ఇప్పుడు రాత్రి పని అయిందనుకోండి బంధువులందరూ వెళ్ళిపోతారు ఎవరి వెళ్ళక వాళ్ళు మిత్రులందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళు కూడా నిద్రపోతారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు వెళ్ళిపోతారు వీడి మిగులు ఉంటాయి అప్పుడు వీడికి తోడు ఏముంటుంది ఆత్మ ఉంటుంది ఆత్మ ఆ జ్ఞానం అదే ఉంటుంది దాంతో మీరు సంతోషంగా లేరనుకోండి యూ హ్యాడ్ ఇట్ ఆ తృప్తి ఆ నిష్ట ఉందనుకోండి యూ ఆర్ ఎ ఫ్రీ పర్సన్ అంటే మిగతా వాళ్ళందరినీ మీరు లెక్క చేయక్కర్లేదు అలా అందరినీ లెక్క చేయాలి అందరినీ ప్రేమించాలి కానీ మన ఫ్రీడమ్ మనకు ఉంటుంది సో లోకాయుత పూర్వపక్షం నా అబ్బే అలాంటిది ఆత్మ అలాంటిది ఏం లేదా సమాన జాతీయైన ఏవ ఉపకార దర్శనా అన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ అభౌతికమైన వెలుగు అనేది ఏది లేదు వెలుగు భౌతికమే మళ్ళీ లేదు భౌతికం అదే లోకాయుత పూర్వపక్షం భౌతికమే సత్యము మెటీరియలిజం దీన్ని మెటీరియలిజం అంటారు ఒక యత డయలెక్టికల్ మెటీరియలిజం అని మళ్ళీ దాంట్లోనే కొంత వెరైటీ అది మార్క్స్ పెట్టాడు ఇది మెటీరియలిజం అభౌతికము భౌతికము కానీ ఒక వెలుగు కలదు అనేది లేదు ఎందుకంటే మీరు చూసుకోండి ఇప్పుడు ఒక ఆయత పరోక్షం చెప్తున్నా దీన్ని ఖండిస్తాం కాబట్టి మీరు నేను చెప్పి నా ఉత్సాహం చూసి లోకాయ పూర్వక్షాన్ని పాఠం చెప్తున్నాను అనుకోండి పూర్వపక్షాన్ని శ్రద్ధగా చెప్పాలి అలంకృత్య శివచ్ఛేద అలంకారం ఇప్పుడు గుమ్మిడికాయను పగలగొట్టే ముందు దానికి బొట్లు అవి అలంకారాలు చేస్తారు అప్పుడు పగల సో మీరు చూసుకోండి ఇంద్రియములకు వెలుగులు మీరు చెప్పారు మీరే దృష్టాంతాలు ఇచ్చారు కదా ఆదిత్యుడు యొక్క వెలుగు కారణంగా పనులన్నీ చేసుకుంటున్నాడు అందులో ఆ లిస్ట్ ఎలా ఉంది ఆదిత్యైన జ్యోతిష ఆస్కే పల్ ఏతే కర్మ కురుతే విపల్ ఏతి చంద్రమసా జ్యోతిష ఆస్కే కర్మ అన్నీ ఇవన్నింటిలోనూ ఎలా ఉందో ఆత్మ కూడా అలాగే ఉంది ఆత్మన జ్యోతిష ఆస్తి విఫలం చేతే కర్మకొరుతే అని చెప్పారు ఇవన్నీ భౌతికములయ్యి అది ఒక్కటి అభౌతికం ఎందుకోవాలి అది కూడా భౌతికమే అవుతుంది అది అద్భుతం పైగా దేహమునకు మనస్సుకి వెలుగు కదా ఇవి దేహానికి మనస్సుకి వెలుగు ఇవ్వాలి కదా వెలుగు పొంది దేహము మనస్సు ఈ దేహము మనస్సు భౌతికములా అభౌతికములా భౌతికములు భౌతికాలకి ఉపకారం వెలుగనే ఉపకారము భౌతికం నుంచి వస్తుంది తప్ప అభౌతికం నుంచి ఎలా వస్తుంది కాబట్టి మీరిచ్చిన దృష్టాంతాలన్నీ భౌతికములు ఉపకారాన్ని వెలుగు వెలుగు యొక్క లాభాన్ని పొందేటువంటి దేహేంద్రియాదులు భౌతికములు ఏ లెక్కం చూసుకున్నా వెలుగు అనేది భౌతికమే అవ్వాలి తప్ప అభౌతికమైన వెలుగు ఒకటి ఉందనడానికి అవకాశము లేదు సమాన జాతీయైన ఉపకార దర్శనా ఉపకారం అంటే వెలుగు ఉపకారం అంటే వెలుగు ఏమంటే మీకు ఆకలి వేసింది అనుకోండి అన్నం తింటే ఆకలి తగ్గుతుంది అంటే ఉపకారం వచ్చింది ఎందుకని అన్నం భౌతికం దేహం భౌతికం సపోజ్ దేహము భౌతికం కాదనుకోండి భౌతికమైన అన్నం తింటే దేహానికి కలుపులు ఉంటుందా లేదా కాబట్టి దేహము అన్నము నుంచి పుట్టింది కనుక దానికి ఆహారం దానికి లోటు కలిగితే మళ్ళీ అన్నమే పెట్టాల్సి ఉంటుంది దేహము అంటే దేహము ఏ జాతికి చెందినదో అదే జాతి నుండి దానికి ఉపకారం లభిస్తుంది సమాన జాతి ఉపకార దర్శన ఇప్పుడు నూతులో నీళ్లు తక్కువ ఉన్నాయనుకోండి ఆ లోటు పోడ్చాలంటే ఏం చేయాలి నీళ్లు పోస్తారా లేకపోతే మట్టి పోస్తారా నీళ్ళే పోయాలి మట్టి పోస్తే ఉన్నది పోతుంది నీళ్ళు పోస్తే నీళ్లు పెరుగుతాయి కొండలో నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి దానికి మనం ఉపకారం చేయాలి అంటే ఏం చేయాలి నీళ్లు పోయాలి ఏమండి బల్బు చిన్నదిగా ఉన్నది జీరో క్యాండిల్ బల్బు ఉన్నది వెలుగు అంటే అప్పుడు వంద క్యాండిల్ బల్బు తీసుకొస్తారా లేకపోతే అభౌతికమైన ఏదైనా విలక్షణమైన ఏదైనా పట్టుకొస్తారా కాబట్టి దేహేంద్రియములు భౌతికములు వాటికి వెలుగు లభిస్తోంది అంటే ఉపకారం ఉపకారం అంటే వెలుగు ఇక్కడ ఇక్కడ ఉపకారం వెలుగు ఆ వెలుగు భౌతికం నుంచి వస్తుంది తప్ప ఎందుకంటే దేహము ఇంద్రియములు భౌతికములు భౌతికములకు జరిగే ఉపకారము భౌతికము నుంచే వస్తుంది సమాన జాతి అయ్యి ఉండాలి అంతేకాని విలక్షణమైన జాతి అవ్వకూడదు అభౌతికమనే జాతి నుండి జాతి అంటే కేటగిరీ అభౌతికమనే కేటగిరీ నుండి భౌతికమనే కేటగిరీకి బెనిఫిట్లు రావు అని ఒక అర్థం దాన్ని వివరిస్తాడు ఏతే ఆదిత్యాది విలక్షణం జ్యోతిరంతరం సిద్ధమితి ఏకదసత్ అనే పౌర్వపక్ష అంటున్నాడు ఎమాయా నువ్వేదో కొత్తది ఒక జ్యోతి ఉన్నది ఈ ఆదిత్యుడు చంద్రుడు జ్యోతులు లాంటి జ్యోతి కాదది ఇవన్నీ భౌతికమైన జ్యోతులు వీటికంటే విలక్షణమైన అభౌతికమైన జ్యోతి అది ఆత్మ అంటున్నావే నువ్వు తప్పు अलांट ज्योतिमी लेदू कस्मावलंटे उपक्रियमाण सनजातीय आदिज्योतिषा कार्यकर्णसघात भौति एव क्रीय दृश्य से ఎలా ఉండే వీడికి సూర్యుని వెలుగు ఉపకారం చేస్తోంది అని మీరు చెప్పారు కదా ఏమిటి ఉపకారం ఆస్తే పల్ల్యేతి కర్మపురుతే విపల్ల్యేతి అది ఉపకారం ఈ ఉపకారం ఈ మనిషికి సూర్యుడు వల్ల కలుగుతోంది ఈ ఉపకారం పొందే మనిషి మనిషి అంటే కార్యకరణ సంఘాతము భౌతికమా అభౌతికమా భౌతికం ఉపకారం చేసే సూర్యుడు చంద్రుడు మొదలైనవి భౌతికములా భౌతికములా భౌతికము కాబట్టి ఉపకారం పొందేది భౌతికమే ఉపకారం చేసేది భౌతికమే మీరు అదంతా మనకి స్పష్టంగా తెలుస్తోంది భౌతికమునకు భౌతికము చేతనే ఉపకారము చేయబడుతోంది అని మనకి స్పష్టంగా తెలుస్తోంది యథాదృష్టం చె ఇదం అనుమేయం మీరు అనుమానాన్ని చేస్తున్నారు అనుమానము అంటే ఇన్ఫరెన్స్ పర్వతో వణిమాన్ భూమాన్ పర్వతము అది అగ్ని పర్వతము దాని కడుపులో అగ్ని ఉన్నది ఎందువల్ల పొగ వస్తోంది కాబట్టి ఏమంటే అగ్ని ఉన్నట్టేనా ఉన్నట్టే ఎలాగే చెప్పండి ఇంట్లో పొగ వస్తోందా లేదా చూరు నుంచి పొగ వచ్చినప్పుడు ఒంటింట్లో అగ్ని ఉన్నట్టు లెక్క కదా అలా చూశారా లేదా మీరు సూర్యు నుంచి పొగొస్తోందంటే లోపల పొయ్యి వెలిగించారు అని తెలుస్తోంది కదా ఎలా మీరు చూశారో అలాగే అక్కడ అనుమానం చేయాలి యథాదృష్టంచే అనుమేయం ఇక్కడ నిప్పు వెలిగించి మంట పెట్టినప్పుడు పొగొస్తోంది అని చూసి పర్వతం దగ్గరికి వెళ్ళి పొగొస్తోంది కనుక లోపల నీళ్లున్నాయి అని అనుమానం చేయచ్చా చేయకూడదు నువ్వు ఎలా చూసేవో అలా అనుమానం చేయి ఎలా చూసావు పొగ వచ్చిన చోట నిప్పు ఉన్నదేని చూసావు అలాగే అనుమానం చేయి ఇక్కడ పొగ వచ్చింది కాబట్టి నిప్పు ఉన్నది అలాగే అనుమానం ఎలా చూసేవో అనుమానం చేయాలి సూర్యచంద్రారి జ్యోతిష్ల చేత కార్యకరణ సంఘాతానికి ఉపకారం జరుగుతోంది అని నువ్వు చూశావు అది అనుభవానికి వచ్చింది దానికి తగ్గట్టుగానే అనుమానం చేయాలి నువ్వు సూర్యచంద్రాది వెలుగులు భౌతికములు వాటి వల్ల భౌతికమైన కార్యకరణ సంఘాతానికి ఉపకారం జరుగుతున్నట్టుగా మనకి అనుభవం కలుగుతోంది అది మనకి తెలుస్తోంది ఇప్పుడు అనుమానం కూడా అలాగే ఉండాలి కాబట్టి భౌతికమైనటువంటి కార్యకరణ సంఘాతానికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి వెలుగు లభించినా అది భౌతికమైన వెలుగే అవ్వాలి అని అనుమానం చేయాలి నువ్వు అంతేగాని ఆ వెలుగు మాత్రం అభౌతికము అని లేకపోతే జబర్దస్తిగా చెప్పడానికి నీకు హక్కు లేదు ఓకే అనుమానం ఎప్పుడు చేయాలి తప్ప ఈ ఆర్గ్యుమెంట్లన్నీ వెంటే ఏమవుతుందో తెలుసుకుండి ప్రతిదానికి గూడు బసవన్నాను తలుగుతే లక్షణం అవతలిపోతుంది ప్రశ్న అడగడం అలవాటు ఇప్పుడు మా ఊళ్ళో గణపతి పాలు తాగాడు అనుకో గణపతి పాలు తాగడు ఎందుకని మా గణపతి పాలు తాగలేదు కదా యథాదృష్టంచే అదుమే మరి అనుమానం కరెక్ట్గానే ఉందా లేదా ఆయన నీళ్లను హోమం చేశాడు తప్పు ఆయన నీళ్లను హోమం చేస్తూ ఉండడు కాదండి ఆయన హోమం చేస్తూ ఉంటే కిషాన్ అని అన్నాడు ఆయన నేను మాట్లాడాను ఆయన హోం ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఒక ఆయన ఒంగోలు ఎక్కడ ఉన్నాడు ఆయన నీళ్లను హోమం చేస్తూ ఉంటే నేను కిషాన్ టీవీలో చెప్తాడు నేను అన్నాను నీళ్లను హోమం చేస్తూ ఉండడు ఎందుకని నువ్వు మంట వెలిగించి నీళ్లు పోస్తే ఏమవుతుంది ఆగిపోతుంది ఆయన హోమం చేసినప్పుడు ఏమైంది వంట బాగా పైకి వచ్చింది కాబట్టి అవి నీళ్లు కావు కాదండి అవి నీళ్ళు లేదండి ఆయన చెప్పాడండి మేము చూసామండి ఆయన చెప్పింది తప్పు నువ్వు చూసింది తప్పు నీకు కళ్ళు లేవు అదిగో నాకున్నాయి కళ్ళు లేవు నేను మొన్న ఈ కథ చెప్పారా మీకు ఈ జనులందరూ అంధులు అనే కథ చెప్పాను కదా గీత క్లాసులో కాబట్టి యథాదృష్టం చాను నేను చూసిన దానికి తగ్గట్టుగా నువ్వు అనుమానం చేయాలి తప్ప అడ్డంగా అనుమానాలు చేసుకుంటూ పోవడం సరికాదు ఇప్పుడు మేము యజ్ఞం చేశాం కాబట్టి చలి వచ్చింది మో ఎందుకంటే కిందసారి మే నెలలో యజ్ఞం చేసినప్పుడు ఎండలు బాగా కాసే తప్ప రాలేదు కాబట్టి ఈసారి యజ్ఞం చేసినందువల్ల చలి వచ్చే అవకాశము లేదు ఎదా దృష్టం అంటే లాజికల్గా ఆలోచించటము పూర్వపక్షం ఎలా ఉన్నా మొత్తానికి అప్రోచ్ చూడండి ఎలా ఉందో ఎది నామా కార్యకరణాత్ అర్థాంతరం తదుపకారకం ఆదిత్యాదివ జ్యోతి అయ్యా మీరేమంటున్నారు ఈ కార్యకరణానికి అంటే దేహేంద్రియాదులకు వెలుగుచిచ్చి ఉపకారం చేసి జ్యోతి ఒకటి ఉందంటున్నారు ఆ జ్యోతి ఈ కార్యకరణ సంఘాతంలో భాగం కాదు వీటికంటే విలక్షణమైనది సూర్యుడు చంద్రుడు ఎలా అయితే విలక్షణంగా ఉన్నారో అలాగే ఉన్నది విలక్షణంగా ఉన్నది చెప్పారు మరి అంత చెప్పిన వారు ఆ జ్యోతి సూర్య చంద్రాల వల్లే భౌతికం అనే చెప్పాల్సి ఉంటుంది తప్ప ఆ తథాపి కార్యకరణ సంఘాత సమాన జాతీయమేవా అనుమేయం కాబట్టి నేను అనుమానా ఎలాగో చేయాలో తెలిసిన ఇలా చేయాలి పర్వతము నిప్పుగలది పొగ వచ్చుతున్నది కనుక ఏ విధముగానైతే మొంట ఇంట్లో పొగవచ్చును అది అనుమానం అలా ఉంటుంది అనుమాన వాక్యం అనుమానాన్ని వాక్యంలో పెట్టాలి మళ్ళీ పెడతా చూడండి పర్వతో వన్మాన్ ధూమాన్ యథా మహానసా సంస్కృతంలో చెప్పాను ఎల్లులో చెప్తా చూడండి పర్వతంలో నిప్పుంది పొగ వస్తోంది గనుక వంట ఇల్లు బలే ఇప్పుడు అలా చేయాలి అనుమానం ఇప్పుడు అనుమానం చేస్తే చూడండి దేహేంద్రియముల కంటే విలక్షణంగా ఉంటూ ఆదిత్యాది జ్యోతిస్థులు భౌతిక జ్యోతిస్సులు దేహే భౌతికములైన దేహేంద్రియములకు ఉపకారం చేస్తున్నాయి కాబట్టి భౌతికమైన దేహేంద్రియాదులకు ఉపకారం చేసేది ఏదైనా భౌతికమే అవుతుంది ఇప్పుడు అనుమాన వాక్యంలో చూడండి దేహేంద్రియాదులకు వెలుగునిచ్చేది భౌతికమైన జ్యోతి సూర్యచంద్రాది జ్యోతులు వలే అలా ఉండాలి అనుమానం ఓకే ఇప్పుడు చూడండి వాక్యం ఎది నామ అర్థాంతరం తదుపకారకం ఆదిత్యాదివ జ్యోతి సూర్యచ కార్యకరణములకు ఉపకారం చేసే వెలుగు సూర్యచంద్రుల వలె భిన్నమైనది అవుగాక అది మేము ఒప్పుకున్నాం కానీ తథాపి కార్యకరణ సంఘాత సమాన జాతీయమేవ అనుమేయం ఆ జ్యోతి కార్యకరణ సంఘాతము ఏ జాతికి చెందినదో అదే జాతికి చెందినదై ఉండాలి అని నువ్వు అనుమానం చేయాలి కార్యకరణముడు భౌతికముడు కాబట్టి ఆ వెలుగు కూడా భౌతికమే అవ్వాలి ఎందుకని కార్యకరణ సంఘాతోపకారకత్వా ఎవంటే కార్యకరణ సంఘాతమునకు ఉపకారం చేస్తోంది కాబట్టి కార్యకరణ సంఘాతము కంటే విలక్షణంగా ఉన్న వెలుగు భౌతికమై ఉండాలి ఆదిత్యాది జ్యోతివలే అని మనం అనుమానం చేయాలి ఆదిత్యాది జ్యోతిరువత్ కరెక్ట్గా నేను చెప్పినట్టుగానే అనుమానం చేశాను అంతస్థత్వా అప్రత్యక్షవాచ వైలక్షణ్యం ఉచ్యతే అంటే సిద్ధాంత అంటాడు ఏమిటో అలా మాట్లాడతావు ఆదిత్యాది జ్యోతులు దృష్టాంతం ఒటికే ఈ ఆత్మా అనే జ్యోతి ఆదిత్యాది జ్యోతుల వంటికి కాదు ఎందుకంటే ఆదిత్యాది జ్యోతులు కర్ణు మొదలైన ఇంద్రియముల చేత తెలియబడుతూ ఉంటాయి కానీ ఆత్మ అనే జ్యోతి కర్ణు మొదలైన ఇంద్రియముల చేత తెలియబడేది కాదు కాబట్టి ఉపకారం చేయడం అనే అంశంలో సమానమే అయినా కర్ణు మొదలైన వాటి చేత తెలియబడేది కాదు అనే తేడా ఆత్మజ్యోతికి ఆదిత్యాది జ్యోతులతో ఉన్నది కనుక ఆదిత్యాది జ్యోతులు భౌతికములే అయినప్పటికీ ఆత్మభౌతికము కానక్కరలేదు కాదు అని మనం చెప్పి ఉన్నాము అలా చెప్పారు అలాంటి తేడా ఉందని చెప్పారు ఎందుకో తెలుసిన రెండు కారణాలు చెప్పారు ఒకటి ఆదిత్యాది జ్యోతులు ఈ సంఘాతం కంటే బయట ఉన్నాయి ఆత్మ లోపల కూడా ఉన్నాయి ఆదిత్యాది కన్ను మొదలైన ఇంద్రియాలకి తెలుస్తున్నాయి ఈ ఆ ఇంద్రియములకు తెలియటం లేదు కాబట్టి కోలిక ఉన్నమాట వాస్తవమే కోలిక ఉంది తేడా కూడా ఉన్నది కోలిక ఏమిటి కార్యకరణ సంఘాతానికి బయట ఉంటూ కార్యకరణ సంఘాతానికి వెలుగును అనుగ్రహించుట పోలిక తేడా ఏమిటి కార్యకరణ సంఘాతానికి లోపలు ఉండడం కార్యకర ఇంద్రియముల తెలియబడకపోవడం అనేది తేడా కాబట్టి పోలిక అంశంలో పోలిక తీసుకోవాలి కానీ తేడా అనేదాన్ని కూడా గుర్తించకుండా భౌతికం కాబట్టి ఇది కూడా భౌతికమే అని చెప్పడానికి అవకాశం లేదు కదా అని సిద్ధాంతి చెప్పి ఉన్నాడు దాని మీద ఆ అబ్జెక్షన్ అనే పక్కన పెడితే కానీ పూర్వపక్షం నిలబడదు కదా తత్ చక్షురాదిజ్యోతిర్భి అనైకాంతికం ఎప్రత్యక్షాన్ని అంతస్థాని చక్షురాదిజ్యోతింషి ఏవా అది సంగతి రసకండాయంలో పడింది చర్చ చూడు ఆదిత్యాది జ్యోతులు భౌతికములు అయినప్పుడు అవి చేసే ఉపకారం లాంటి ఉపకారాన్ని ఆత్మ చేస్తూ అవి ఎలాగో భౌతికంలో ఆత్మ కూడా అలాగే భౌతికము అని చె అని ఎందుకు చెప్పవు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమన్నారు ఆదిత్యాది జ్యోతులు బయట ఉన్నాయి కానీ ఈ ఆత్మ అనే జ్యోతి లోపలు ఉన్నాయా ఆ తేడా ఉంది దానికి కాబట్టి బయట ఉన్న ఆదిత్యాది జ్యోతులు భౌతికములు అయినప్పటికీ లోపలున్న ఆత్మ జ్యోతి అభౌతికమే అన్నారు కదా ఓకే ఆదిత్యులు జ్యోతి కదా కన్ను కూడా జ్యోతే కదా నువ్వు కూడా వెలుగే ఇప్పుడు శబ్దం ఏం చేస్తుంది చెవి అనే ఇంద్రియమును వెలిగించి తద్వారా మనస్సును వెలిగించి మీకు ఉపకారం చేస్తుందని చెప్పారు కదా రూపం ఏం చేస్తుంది కన్ను అనే జ్యోతిని వెలిగించి తద్వారా మనస్సును వెలిగించి ఉపకారం చేస్తుంది రూపం గంధము బుక్ అనే జ్యోతిని వెలిగించి తద్వారా మనస్సును వెలిగించి ఉపకారం చేస్తుందని మీరు చెప్పారు కదా ఇప్పుడు ఈ కన్ను ముక్కు చెవి అనే వెలుగులు ఇవి లోపలు ఉన్నాయా బయట ఉన్నాయా లోపలు ఉన్నాయి ఇవి భౌతికములా అభౌతికములా భౌతికములే కదా కాబట్టి లోపల ఉన్నాయి కాబట్టి అభౌతికమనే ఆర్గ్యుమెంట్ ఏమైంది పోయింది ఆదిత్యుడు బయట ఉన్న వెలుగు అభౌ భౌతికము ఆత్మ లోపల ఉన్న వెలుగు అభౌతికము అని ఉన్నావు ఎందుకని అంటే లోపల ఉంది కాబట్టి లోపల ఉండడం అభౌతికమవుటకు సరైన హేతు కాదు ఎందుకంటే కన్ను చెవి మొదలైన ఇంద్రియములు లోపలే ఉంటూ భౌతికములు కాబట్టి లోపల ఉంది కాబట్టి భౌతిక అభౌతికమనే నీ ఆర్గ్యుమెంటు నిలబడదు అనైకాంతితం అది ఖచ్చితంగా నిలబడే ఆర్గ్యుమెంట్ కాదు ఎందుకంటే నువ్వు చెప్పే లోపలు ఉంది కాబట్టి అని ఒక హేతు చెప్పాడు కనబడటం లేదు కాబట్టి అని ఇంకో హేతువు చెప్పాడు అండు కూడా కన్ను మొదలైన వాటికి సరిపడతాయి ఎందుకంటే కన్ను రూపమును చూస్తుందే తప్ప కన్నును చూడదు కన్ను కన్నును చూడదు కాబట్టి కన్ను కన్నుకే కనబడుటలేదు కన్ను లోపల ఉంది అయినా భౌతికమే అలాగే ఆత్మ లోపల ఉంది కన్ను మొదలైన ఇంద్రియములకు తెలియబడుట లేదు కాబట్టి అభౌతికమని నువ్వు చెప్పడానికి అవకాశము లేదు కాబట్టి భౌతికము అభౌతికము అనే దాన్ని నిర్ధారించేది లోపల ఉండడం బయట ఉండడం అనే హేతువు కానీ కాబట్టి ఆత్మ లోపలు ఉంది కాబట్టి అభౌతికం అనేటువంటి ఆర్గ్యుమెంట్తో అప్రత్యక్షాన్ని అంతస్థాని చక్షురాది జ్యోతింషి భౌతికాని ఏవా ఎందుకంటే కన్ను చెవి మొదలైన వెలుగులు అవి లోపలున్నాయి ప్రత్యక్షం అవట్లేదు కన్ను ప్రత్యక్షం రూపం ప్రత్యక్షం శబ్దం ప్రత్యక్షం చెవి ప్రత్యక్షం కాబట్టి లోపలుండడము అప్రత్యక్షముగుత అనే లక్షణాలు రెండు ఉన్నప్పటికీ కూడా చక్షురాది వెలుగులు భౌతికములే అవుతున్నాయి కాబట్టి లోపలుంది ప్రత్యక్షం అనట్లేదు కాబట్టి ఆత్మ అభౌతికము అనే మాట కొట్టిపారేసారు తస్మాత్ తవ మనోరథమాత్రం లక్షణమాత్మజ్యోతి సిద్ధమితి కాబట్టి అభౌతికమైన ఆత్మజ్యోతి కార్యకరణ సంఘాతము కంటే విలక్షణము అభౌతికము అనే ఆత్మజ్యోతి మాకు సిద్ధించింది అని నువ్వు అంటున్నావే అది నువ్వు కలగంటున్నావు తప్ప అది యుక్తికి నిలబడేది కాదు అని పూర్వపక్షం ఇంకా ఉంది పూర్వపక్షం దీనికి సిద్ధాంతం ఏమిటంటే ఆత్మభౌతికము సారీ ఆత్మ అభౌతికము అంతస్థము చతురాదీంద్రియ గోచరము కానిది అని సిద్ధాంతాన్ని నిరూపిస్తారు సిద్ధాంతంతో ముగించాలి అందుకోసం మీరు ఈ సిద్ధాంతాన్ని చెప్పారు దీన్ని మళ్ళీ క్లాసులో మనం కొనసాగిద్దాం ఈ పాఠం ఇలాగే ఉంటుంది ఓకే అంచేత్ర మనస్సు కూడా భౌతికమే కదా కనబడకపోయినా భౌతికం అవుతోంది కదా మరి ఆత్మాభౌతికం అనేందుకంటావు కనబట్టలేదు కాబట్టి అభౌతికమనేందుకంటావు కాబట్టి ఈ ఈ శాస్త్రం మరి బృహదారంగక భాష అలాగే ఉంటుంది మీరు ఈ చెప్పిన దాన్ని ఇంకోసారి ఆ తెలుగు అనువాదం మీకు ఉపయోగపడు ఉపయోగపడుతుంది ఐఎన్ తెలింగ్ యూ ఇంత లావుంది అది మా పుస్తకం మాకెందుకు ఆ పాత పుస్తకం మా ఇలాంటి కబూర్ పెట్టకం దగ్గర ఇప్పుడు చీర కొన్నారనుకోండి ఐదు వేలు ఇచ్చుకుంటారు మొత్తం లైబ్రరీ అంటాం కొనొచ్చా ఐదు కాబట్టి పుస్తకం కోళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ ఉత్సాహంగా మనకి ఎన్ని పుస్తకాలు ఉండాలో అన్నీ ఉండాలి నేను ఈవేళ ఋషికేష్కు ఉత్తరం రాశాను అదే ఇమెయిల్ ఇచ్చాను నాకు ప్రశ్నోపనిషత్తు కైలాసాక్షరం పుస్తకం కావాలి నేను ప్రశ్నోపనిషత్తు నా దగ్గర నాలుగు ఉన్నాయి భాష్యం ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ టిప్పని ఒకటి ఉన్నది అది కావాలి నాకు దాంట్లో నాలుగు వాక్యాలే దొరకచ్చు కానీ ఐ వాంట కాబట్టి పుస్తకం మీకు బృహదారం పుస్తకం మీరు పట్టుకుంటే ఈ జటిలమైన సమస్యలన్నీ పరిష్కరించారుణముదూర్ణమి